కీర్తన మూడు వందల ఎనభై అతడే ఎక్కుడు దైవమందరికంటే తతినింకా చెప్పిచూప దైవాలు గలవా జలధి దచ్చేనాడు సకల దేవతలుండా ఎలమి నే దేవుజేరె ఇందిరాదేవి అల గజేంద్రుడు మూలమని మొరవెట్టునాడు వెలయనే దేవుడు విచ్చేసి కాచెను పొడమి కొలుచునాడు పొడవైన దేవతలు కడసి ఎవ్వరడుగు కింద దాగిరి కడలేని జగములు కల్పించే బ్రహ్మదేవుడు అడరి ఏ దేవు నాభియందుబుట్టెను ఎంచినాడు దేవతల ఇంద్రియాలు చొక్కించే పంచబాణుడే దేవుని పట్టి ఇప్పుడు కొంచక శ్రీవేంకటాద్రి కోరిన వరములిచ్చి అంచెల లోకములేలీనండనే దేవుడు